వెరీ వెరీ ఇంపార్టెంట్ కర్త కాకుండా కర్మ చేయాలి చాలా మంది భగవద్గీత కంఠోపాఠంగా వచ్చేస్తుంది దశోపనిషత్తులు కూడా కంఠోపాఠంగా వచ్చేస్తాయి ఆ ఎక్కడ అడిగినా చెప్తారు కానీ ఆచ ఆచరణలో వ్యవహార కాలంలో మాత్రం భేద బుద్ధిని వదిలిపెట్టలేడనమాట ఎప్పుడైతే భేద బుద్ధిని వదల వ్యవహారంలో అప్పుడు స్వాత్మనిష్టలో ఉండలేడనమాట త్రిపుటిలో ఉండాలి ఎప్పుడూ కూడా సదా ఆత్మనిష్టలో ఉండాలి సదా ఆత్మజ్ఞానంతోనే ఉండాలి సదా ఆత్మజ్ఞానంతో ఉన్నప్పటికీ వ్యవహరించడానికి సాధ్యం అవుతుంది ఎక్కడ దాకా సంప్రజ్ఞాత సమాధి నిష్ట వరకు సాధ్యం అసంప్రజ్ఞాత సమాధి మాత్రం ఇంత వ్యవహారాన్ని చేయలేదు సామాన్య అత్యంత సామాన్యమైన వ్యవహారానికి దిగి రావడమే కొద్దిగా కష్టం ఏది అసంప్రజ్ఞాత సమాజం అందువల్ల యోగ దర్శనం ఈ రెండింటినీ చాలా బాగా విస్తారంగా వివరిస్తుంది సాంఖ్య దర్శనం అంతానేమో విచారణ మార్గాన్ని విడగొట్టి చూపెట్టే పద్ధతిని అసలు అనాత్మ వస్తువు అంటే ఇరవై నాలుగు మొక్కలుగా చూపెట్టింది సాంఖ్య దర్శనం నువ్వు ప్రజ్ఞాస్వరూపుడవు నువ్వు జ్ఞానస్వరూపుడవు నువ్వు ప్రకాశస్వరూపుడవు నువ్వు ప్రత్యేగాత్మవు నీవు బ్రహ్మాండ అధిష్టానవి బ్రహ్మవు కూటస్థుడివి నీవు తప్ప మిగిలిన ఇరవై నాలుగు కూడా ఇరవై ఐదు తత్వాలలో ప్రథమం నీవే అధిష్టానం నీవే ఆశ్రయమైనటువంటి ఇరవై నాలుగు కూడా ఆనాత్మయే ఈ దర్శనాన్ని సాంఖ్య దర్శనం అందుకని సాంఖ్య దర్శనంలో అంత బలమైన విచారణ ఎటువంటి అజ్ఞానాన్ని అయినా సరే అనాత్మ వస్తువునైనా సరే ఒకటి వేరుతో సహా పెగిలింప చేయగలిగేటటువంటి సామర్థ్యం సాంఖ్య దర్శనాన్ని వ్యవహార కాలంలో మనం న్యాయ వైశేషిక దర్శనాలను మనం విస్తారంగా వినియోగించుకోవచ్చు అలాగే పూర్వమీమాంసా దర్శనాన్ని కూడా వినియోగించుకోవచ్చు ఇవేమిటి అంటే జాగ్రత్తగా నిన్ను సాక్షి సాధనకు ఉపయుక్తం అవుతాయి అయితే ఉత్తరమీమాంసా దర్శనాన్ని మాత్రమే మనం శిరోరత్నంగా భావించాం ఈ ఏది ఈ వేదాంత విచారణలో ఎందుకని అంటే సమగ్రమైనటువంటి విచారణని అందించబడింది అందులో మనం అందరినీ స్వీకరిస్తాం అనాత్మ జ్ఞానాన్ని తెలియ చెప్పిన వాడిని కూడా గురువుగా స్వీకరిస్తాం అక్షరాభ్యాసం ఆయన చేయకపోతే ఏబీసీడీలు నేర్పకపోతే వాళ్ళు నేర్పకపోతే మనకి ఎలా సాధ్యం తెలుసుకోవడం ఎందుకని కర్మజన్యమై జన్మించాం కదా మరి జన్మతహానే ప్రహ్లాదులాగా ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రంతో మనం పుట్టలేదు కదా ఉపదేశం తర్వాత కాలంలో అంటే ఉపదేశం అయిన తర్వాత జ్ఞానం వచ్చేటటువంటి వాళ్ళు అది బాల్యంలోనో యవనంలోనో కౌమారంలోనో వృద్ధాప్యంలోనో ఏదో ఒక స్థాయిలో ఒక స్థితిలో ఉపదేశం తర్వాత విచారణ జ్ఞానం కలిగి వివేకం కలిగినటువంటి వారందరూ తప్పక ఈ సత్యాలను గుర్తుపెట్టుకోవాలి ఇది స్వప్న సిద్ధతగా జరిగే పని కాదు వెరీ వెరీ ఇంపార్టెంట్ జ్ఞాన మార్గంలో నిలకడ చెందితే అంటే నువ్వు సంప్రజ్ఞాత సమాధి నుంచి అసంప్రజ్ఞాత సమాధి అసంప్రజ్ఞాత సమాధి జ్ఞాన మార్గం సంప్రజ్ఞాత సమాధి మాత్రమే యోగ మార్గం ఒక రకంగా చెప్పాలంటే అస అసలు ప్రజ్ఞ అన్న శబ్దం వస్తుందంటేనే అక్కడ జ్ఞాన మార్గం ఉందని అర్థం జాగ్రత్తగా దాన్ని నిర్విషయ నిర్బీజ నిర్విచార ఈ స్థాయి అంతర్బాహ్యములతో శబ్దాను విధముగా సవికల్పముగా నిర్వికల్పముగా మనం జ్ఞాన మార్గంలో చక్కగా నిర్ణయం పొందాలి ఇలా పొందటమే ఆత్మజ్ఞానం ఏమండి నీ అంత స్వార్థపరుడు ఎవరు నాకు లేదండి. అని అనాత్మ జ్ఞానంలో ఉన్నవాడు అంటూ ఉంటాడు వీళ్ళు పర్వాలేదు కంగారు పడాల్సినంత పని నీ కోసమే నువ్వ నీ జపము నీ ధ్యానము నీ సమాధి నీ విచారణ నీ సత్సంగం ఎంతసేపు నీ గోలే తప్ప పక్కవాడి గోల లేదా పట్టించుకోవాల్సిన అవసరం లేదా ఏం చేసే పని లేదా ఎవరు చెప్పారు లేదని కాబట్టి అతడు చేసే పని అసలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి జ్ఞానం అంటేనే తనను తాను పోగొట్టుకోవడం తనను తాను తెలుసుకోవడం తనను తాను పోగొట్టుకోవడం ఇదే రెండు పనులు వీడికి మిగిలిన పనులు ఎంచుకోడు వీడిగా ఎందుకని మిగిలిన పనులు చాలా జన్మలలో చాలా కాలం చాలా చాలాసార్లు చాలా చాలా పద్ధతులలో చేసాడు ఆల్రెడీ విముఖత వైరాగ్యం వచ్చేసింది ఇప్పుడు మళ్ళా ఏమండి మళ్ళీ మీరు మాతో పాటు గోళీలు ఆడతారా లేదా గోళీలు ఆడితేనే మీరు జ్ఞానం ఉన్నట్టండి అన్నారనుకోండి అదేం పెద్ద విషయం కాదు కానీ ఎంతసేపు ఆడతాడు నటిస్తాడు కదా వాటి సహజ స్వభావం అది కాదు ఇలా జాగ్రత్తగా లోపల మనం పరిణామాన్ని పూర్తి చేసుకోవాలి చదవండి విషయ చాపల్యం చేత అవివేకి అవుతాడు జీవుడు చాపల్యం వెరీ ఇంపార్టెంట్ చపలత మనకి వివేక చూడమణిలో స్పష్టంగా చెప్తారు ఒక్కొక్క జీవికి ఒక్కొక్క చపలత ఉంటుంది అంటే చాపకి జలచరమైనటువంటి చాపల జలచరాలు దరిదాపుగా వాటికి ఏంటంటే